ీరుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయ కరుణాయమామిభవపాదశంకరకంకర ఆప్యాయమీ బాక్ాశక్షు్రోత్రమోబలంద్రియాని చర్వాణి సర్వ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకర బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్రాకరణం మేస్టు తాత్మనియరకేయ ఉపనిషత్సర్మాస్యి సంతు సంతు ఓం శాంతిశాంతిశ్ శాంతి ృత్తిమన అంతవరకు వచ్చినట్టు మనము అనేక వృత్తులు వృత్తుంటే మోడీఫికన్ ద ఫంక్షన్ ద మూమెంట్ వర్త దీంతో అది ప్రవర్తిస్తోంది అనే అర్థంలో కాబట్టి ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి దాని వృత్తే ఏమిటి తిరగడం తిరగడం దాని వృత్తి అలాగే మనస్సు యొక్క వృత్తే ఏమిటి ఏదో ఒక సంకల్పం చేస్తూ ఉండాలి కాబట్టి వృత్తులు గలవి మనస్సు ఏమిటా వృత్తులు కామ సంకల్ప చికిత్స ఇవన్నీ అని చూసినట్టున్నాం కదా ఇచ్చేతత్సర్వం మన ఏవా ఇది కామాది వృత్తిమతు మనహ జ్యోతి మనస అవభాసకం నాపి నిశ్చినోతి అంటే మనస్సులో రెండు వృత్తుల్ని టేకప్ చేసి మాట్లాడుతున్నారాయన మనం చూసాను బుద్ధి మనసో ఏకత్వ గృహ్యతే ఒకటి సంకల్పించుట రెండు నిశ్చయించుట రెండు కూడా మనస్సు యొక్క అంతఃకరణం యొక్క ధర్మములు అంతఃకరణములు ఎవో ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటికి సంకల్పములు కాదు అంతఃకరణంలో ఒక రిజల్యూషన్ అంటే ఒక నిశ్చయాత్మక బుద్ధి నిశ్చయాత్మ ఈ ఇల్లు నా ఇల్లు తెలుస్తుంది లోపలికి నా ఇల్లు అని తెలిసి లోపలికి సంకల్పం అనటం నిశ్చయాత్మక బుద్ధి సో ఆ రకంగా అలాగే రెండు మూడు అంత ఆరు అని తెలుస్తుంది అది నిశ్చయాత్మక బుద్ధి అది సంకల్పమేం కాదు కాబట్టి చిన్న తేడా అక్కడికే అక్కడికి చాలా ఇంపార్టెంట్ తేడా నిజానికి ఆ రెండింటికీ కూడా మనస్సు చేస్తూ ఉంటుంది కానీ మనస్సు ఆత్మ విషయంలో అటువంటి సంకల్పాన్ని చేస్తుందా చెయ్యలేదు నమ్మకే నా సంకల్పతి ఎందుకంటే దాని అర్థం ఏంటో తెలుసునండి ఆత్మ విషయంలో సంకల్పాన్ని చేయలేదు అంటే చేస్తూనే ఉందిగా అని మీరు అనర్థం ఏది మనస్సు సంకల్పిస్తుందో అది ఆత్మ కాదనమాట దీన్ని కాన్సెప్షువల్ ఆత్మ అని అంటారు ఆత్మ గురించి మొట్టమొదటి వేదాంత క్లాస్ అటెండ్ అయిన వాడికి కూడా తెలిసిపోతుంది ఆత్మ గురించి ఆత్మ ఎందుకని ఎప్పుడు వేదాంత క్లాసుకు వెళ్ళని కూడా లేడీసు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎప్పుడో ఆత్మ ఆత్మ ఉంటారు అని అలా అంటారు వాళ్ళకి ఆత్మ గురించి తెలిసింది కదా ఆత్మ గురించి సంకల్పించే కదా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు సో మరి మనస్సు ఆత్మను సంకల్పించదు అని అంటే అర్థం ఏంటి అంటే మనస్సు దేనిని సంకల్పిస్తుందో అది యథార్థమైన ఆత్మ కాదు కాబట్టి ఆత్మ ఇది అని అస్తమానం ఆత్మాత్మ అంటూ ఉంటారు అంటే ఆత్మని సంకల్పించి అంటే ఆత్మ అనే ఒక మెంటల్ ఫామ్ ఉంటుంది ఒక మెంటల్ ఐడియా దాన్ని సంకల్పించారని అర్థం అలాగే ఆత్మ గురించి ఏవో కొన్ని నిశ్చయాలు కూడా ఉంటాయి ఏమని ఆత్మ సర్వవ్యాపకము అని వీడు నిశ్చయించి కూర్చుంటాడు అది మరి ఆత్మని బుద్ధి నిశ్చయం చేసింది కదా అది కాదు దట్ ఈస్ కాల్డ్ కాన్సెప్ట్యువల్ ఆత్మ కాన్సెప్టువల్ ఆత్మ ఈజ్ నాట్ రియల్ ఆత్మ అని అర్థం అదే అర్థం దాన్ని రివర్స్ తీసుకోవాలి మనహా నమనుతే అంటే యజ్ మనహా మనుతే సహ ఆత్మ నా అని అర్థం దేనిని దేనిని మనస్సు సంకల్పిస్తుందో అది ఆత్మ కాదు ఎందుకంటే ఇప్పుడు దీనికి దృష్టాంతం ఎలా చెప్తారంటే గదిలో సామానం ఉంది అక్కడ సూర్యుడు ఉన్నాడు ఈ సూర్యుడికి ఈ సామగ్రికి మధ్యలో అద్దం ఉన్నది ఇప్పుడు ఈ సూర్యకాంతి గదిలోకి రావాలి వచ్చే అద్దాన్ని ఆ కాంతితో నిండినదిగా చేయాల్సి ఉంటుంది సూర్యకాంతి గదిలోకి వచ్చేసింది అప్పుడు ఏం చేస్తుంది అర్థాన్ని అలా తీసుకోండి మీరు సామాన్య కూడా ప్రకాశంపజేస్తుందని అలా అలా వెళ్ళకూడదు ఈ పాలిటిక్స్లో ఈ న్యూస్ ఛానల్స్లో వాళ్ళు మాట్లాడుకుంటారు అలా మాట్లాడకూడదు మనం శాస్త్రం చూసుకుంటున్నాం కదా కాబట్టి శాస్త్రీయమైన పద్ధతిలో మాట్లాడాలి అద్దం అక్కర్లేకుండానే గదిలో హుండా వాటిని ప్రకాశింపజేస్తుందని మీరు అన్నారనుకోండి నాకు దృష్టాంతం లేకుండా అయిపోతుంది అలా అనకూడదు ఓకే ద పాయింట్ ఈస్ నాట్ దాట్ సో సూర్యకాంతికి గదిలోకి వచ్చింది ముందు ఏం చేస్తుంది సూర్యకాంతి అద్దాన్ని ప్రకాశింపజేస్తుంది ప్రకా ఎలా ప్రకాశింపజేస్తుంది అంటే అద్దం అంతా కూడా సూర్యకాంతితో నిండిపోతున్నాడు అదే ప్రకాశింపజేయడం అంటే అద్దంలో ఏ భాగము నిండిపోతుందంటే అంతా నిండిపోతుంది మొత్తం అంతా ఏదో సూర్యకాంతి చేత నిండిపోతుంది సో అప్పుడు ఆ విధంగా ఇప్పుడు అద్దానికి సూర్యకాంతికి మీరు తేడాన్ని సూచించగలరు ఇదిగో ఇది సూర్యకాంతి ఇది అద్దము తేడా ఏముండదు అద్దము సూర్యకాంతి ఏకమైపోతాయి ఆ ఆ భాగంలో ఇప్పుడు మీరు ఆ అద్దంలోకి చూస్తే ఏ సామానులు అయితే అద్దానికి ఎదుర్కొండ ఉన్నాయో అవన్నీ కూడా అద్దంలో ప్రతిఫలిస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ స్ట్రక్చర్ ఏమిటంటే అద్దము గదిలోని సామానులని ప్రతిఫలిస్తూ ఉంది ప్రకాశింపజేస్తుంది తనలో ప్రతిఫలిస్తుంది అదే ప్రకాశింపజేయడం ఆ అద్దమును సూర్యకాంతి ప్రకాశింపజేస్తుంది సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడు ఇప్పుడు అద్దము గదిలోని సామగ్రిని ప్రకాశింపజేస్తోంది అని చెప్పగలుగుతామే తప్ప అద్దము సూర్యుని ప్రకాశింపజేస్తోంది అని చెప్పగలుగుతారా చెప్పలేరు అది అర్థం అద్దంలో వచ్చిన ప్రతిఫలనము నాకు చిదాభాష అని పేరు ఆ భాష అంటే రిఫ్లక్షన్ కాబట్టి అద్దంలో ఆ చిట్టు యొక్క ప్రతిఫలనము సూర్యుని యొక్క ప్రతిఫలనము ఎదిగలదో దానికి సూర్యాభాస అని పేరు అలాగే మన విషయంలో మనస్సే అర్థము గదురు సామగ్రి అన్నానే అదే జగత్ అది జగత్ మనస్సు బయట ఉన్నది జగత్ అనే మనస్సు బయట ఉన్నదే బయట అనే అభిప్రాయం కూడా మనస్సులోదే అది కూడా అది కూడా మనస్సులోనే ఉంటుంది బయట అనే కాన్సెప్ట్ కూడా మనస్సులోనే ఉంటుంది సో మనస్సు ఏం చేస్తుందంటే ఓ బౌండరీ అని ఒక దాన్ని నిర్మాణం చేస్తుంది సంకల్పాన్ని పెట్టి ఓ బౌండరీ పెట్టుతుంది ఆ బౌండరీ ఇటు ఉన్న లోపల ఉంది అని అంటుంది బయట ఉంది అని అంటుంది మనం ఇప్పుడు మనస్సు మంచివాడు జడ్డవాడు అంటున్నాయి వాళ్ళందరూ లోకంలో మంచివాళ్ళు జడ్డవాళ్ళు ఉన్నారని కాదు వీడి మనస్సులో అటువంటి డిస్టింగ్క్షన్స్ పెట్టు కూర్చున్నాడని లోకంలో ఉన్నవాళ్ళు ఎవరో ఉన్నారు లోకంలో వాట్ ఎవర్ ఈజ్ దే ఈస్ దే ఇన్ కేస్ సో ఆ మనస్సులో సకల జగత్తు ప్రకాశిస్తూ ఉంటుంది నిజానికి అదర్వే మనస్సులో ప్రకాశించేదానికే జగత్తు అని పేరు కాని అటువంటి మనస్సు అర్థం ఎలా అయితే సూర్యుణ్ణి ప్రకాశింపజేయలేదో ఎందుకని సూర్యునిచే ప్రకాశింపజేయబడుతూ ఉంది గనుక అదేవిధంగా మనస్సు ఆత్మ చైతన్యము చేత ప్రకాశింపజేయబడుతూ చైతన్యాన్ని ప్రకాశింపజేయలేదు మీరు గదిలోకి వెళ్లినప్పుడు అద్దంలో సామాన్లన్నీ కనపడుతూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది అబ్బా ఈ అద్దం ఎంత గొప్పగా ఈ సామాగ్రిని ప్రకాశింపజేస్తోంది అని అనిపిస్తుంది ఎందుకంటే మీరు అక్కడ అద్దాన్ని మాత్రమే చూస్తారు తప్ప అద్దంలో ఉన్నటువంటి సూర్యప్రతిఫలనాన్ని మీరు గుర్తించరు గుర్తికపోవడం చేత అద్దమే గదిలో సామాగ్రిని ప్రకాశింపజేస్తుంది అని అనుకుని ఇలాంటి అద్దం మరొకటి కూడా కొనుక్కొని ఇంకో గదిలో కూడా పెట్టుకోవాలి అని అనుకుంటారు అద్దం మీద ప్రీతి సూర్యుకాంతి మీద ఎవరికీ ప్రీతి ఇక్కడ అదే పరిస్థితి ఆత్మచైతన్యము చేతను ఈ మనస్సు ప్రకాశింపజేయబడుతూ ఉంటుంది కాబట్టి అటువంటి మనస్సు సో తేన మనస ఏ ఎటువంటి ఆత్మచైతన్యము ఎతి చైతన్య జ్యోతి హీ మనసా ఏ చైతన్య ప్రకాశమైతే మనస్సును కూడా ప్రకాశింపజేస్తుందో చైతన్యమనే వెలుగు మనస్సును కూడా ప్రకాశింపజేస్తుందో తత్ ఎత్తుంది కాబట్టి తత్ ఆ చైతన్యాన్ని ఆ పరమాత్మను ఆ ఆత్మను తేన మనస నమను అదే మనస్సుతోటి సంకల్పించుట కుదరదు నకల్పయతి నాపి నిశ్చినోతి లోక లోక అంటే మనుష్య మనుష్యుడు ఆ గురించి అదే మనస్సుతోటి నిశ్చయం చేసేయటము సంభవము కాదు సంభవం కాకపోవడం మేము ఆత్మ గురించి ఎప్పుడూ నిశ్చయం చేసేసే మాకు తెలుసాత్మ అని అన్నాడు ందంటే వాడు గోతులో పడిపోయాడు వాడికి ఆత్మ తెలియలేదు అని అర్థం ఎవడైతే ఆత్మ తెలుసు అంటాడో వాడికి ఆత్మ తెలియలేదు ఇది చిన్న ఎస్యామతం తస్యమతం ఇంకా రాలేదు ఈ పైన రాబోతుంది కాబట్టి విదిత అవిదిత వచ్చింది కాబట్టి మనస్సుతో సంకల్పించమను ది పాయింట్ ఓకే ఎందుకని మనస్సుతో సంకల్పించుకలేదు ఆత్మను ఎందుకంటే చూడాయా మనస్సుని కూడా ప్రకాశింపజేసి నియమించేది ఆత్మ అది మనస్సు వెనకాలం ఉండి మనస్సుని నియమిస్తూ ఉంటుంది సో ఈశ్వరుడు అంతర్యామే లోపల నియామకుడుగా ఉంటాడు బాహ్యమునందరి జగత్తుకు అధిష్టానంగా ఉంటాడు లోపల ఇంద్రియా ఇంద్రియాదుల వ్యాపారమునంతా కూడా నియామకము చేస్తూ నియంతృత్వం నియంత అంటే డెస్పాటిక్ మోనహార్క అలా ట్రాన్స్లేట్ చేయకూడదు కమాండింగ్ అంటే కన్నుని నియంత్రిస్తోంది అంటే కన్నుకి చూచే శక్తిని ఇస్తోంది అది నియంత్రించటం చెవికి వినే శక్తిని అనుగ్రహిస్తోంది అనుగ్రహకమే బెనవలెంట్ మోనార్క్ ఉన్నాడు అనుకోండి బెనవలెంట్ మోనార్క్ రాముడు రాముడు ఏం చేస్తాడు రాజ్యంలో ఉండే ప్రజలందరికీ కూడా వాళ్ళకి వాళ్ళ వాళ్ళ సామర్థ్యాలని వాళ్ళు ప్రదర్శించేందుకు కావాల్సిన వ్యవస్థలను చేస్తారు ఆ విధంగా సమాజాన్ని పరిరక్షిస్తాడు దానికే రామరాజ్యము అనిపేరు అలాగే లోపల పరమాత్మ రాజ్యాన్ని ఏలుతూ ఉంటాడు మనస్సుకు సంకల్పించేటువంటి శక్తిని ఇస్తాడు అలాగే నియామకుడు అని అర్థం అటువంటి మనస్సును నియమించేటువంటి ఆ ఆత్మచైతన్యాన్ని ఈ మనస్సు ఎలా సంకల్పించగలుగుతుంది సంకల్పించలేదు అది హేతు నాతినిశ్చినోతి లోక వై బికాజ్ మనసహ అవభాసకత్వ నియంతృత్వాది మనసహ నియంతృత్వాది మనస్సును నియంత్ర నియంత్రణ చేస్తోంది కనుక మనస్సును నియంత్రణ చేస్తుందంటే మళ్ళీ దాని ఎందుకు కర్తృత్వం వచ్చిపోతుందని మీరు అలా అనుకోకూడదు ఏ విధంగా నియంత్రిస్తోంది అవభాసకత్వేన మనస్సును ప్రకాశింపజేయటం ద్వారా నియంత్రిస్తాం మహాత్ములు అలాగే ఉంటారు ఇప్పుడు సూర్యుడు అర్ధాన్ని నియంత్రిస్తున్నాడు అంటే అర్థానికి కట్టడి చేస్తాడు ఆ నువ్వు ఇటు అటుండు నేను చెప్పినట్టు ఏమైనా చేస్తాడో చేయడు అర్థాన్ని ప్రకాశింపజేస్తాడంత అదే నియంత్రించడం ఉంటాయి అలాగే మహాత్ములు కూడా అలాగే ఉంటారు మంచి మాట చెప్తారు తప్ప కమాండ్ చేసే ప్రయత్నం తర్వాత ఎక్స్ప్లాయిడ్ చేసే ప్రయత్నం తర్వాత నడిపించే నేను చెప్పినట్టు నువ్వు నడువు అనే ప్రయత్నం అలా చేయరు కొంతమంది అలా చేస్తూ ఉంటారు ఏదో ఒక ఊపి లోపలికి వచ్చిన చొక్క ఊపిరా అని ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళు కుర్చీలో కూర్చొని వచ్చి వాళ్ళందరినీ కమాండ్ చేస్తూ ఉంటారు అలా మహాత్మలా చేయరు అలా చేసేదంటే వాడు హీ స్ట్రైంగ్ టు హీ స్ట్రైంగ్ టు కంట్రోల్ దెర్ ఈజ్ నో కంట్రోల్ కంట్రోల్ అని ప్రకాశింపజేస్తాడు వాడు వచ్చి కూర్చున్నాడు అనుకోండి వాడికి తత్వము తెలుస్తుంది అంతే అర్థం ముందు సూర్యుడులో కూర్చుంటే ఏమిటవుతుంది వేడి వస్తుంది అంతే సూర్యుడు బలవంతం చేయడు నువ్వు కూర్చోవల్లా కాళ్ళు సరిగ్గా పెట్టి కూర్చో పద్మాసంలో కూర్చోవు నో కంట్రోల్ నువ్వు కూర్చుంటే నీకు వేడి అంతే నువ్వు వెళ్ళిపోతావు అంటే కూడా ఎవరు ఫ్రీ అది ఫ్రీడమ్ ఫ్రీడమ్ లేకపోతే పీపుల్ విల్ నాట్ గ్రో ఇది నేనంటా ఒకళ్ళు అంటారు ఫ్రీడమ్ ఉంటే చెడిపోతారు పిప్పు లేదా ఇట్ ఈజ్ డబుల్ ఇడ్ సో ఇట్ ఈజ్ ఫ్రీడమ్ ఇచ్చారనుకోండి ఇంకేమవుతుంది లైసెన్స్ అనమాట నేను ఏమన్నా లైసెన్స్ అంటానికి కూడా ఫ్రీడమ్ లైసెన్స్ అని లైసెన్స్ లేరు ఫ్రీడమ్ లేరు లైసెన్స్ అంటే ఏమిటి నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఏదైనా తినొచ్చు తాగొచ్చు డాన్స్ చే లైసెన్స్ ఫ్రీడమ్ అంటే ఏంటి చూడయా Kitchen is open between seven to eight. Anytime in between, come and eat. Whatever is there, eat and go. You are free. That kind of freedom. But think to it that you can do freedom. Freedom is not the same. Ashram allo, freedom is not the same. Ashram allo. While they try to control your thought process also. You will not think. You will not think. అని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాను నువ్వు ఇలాగే థింక్ చేయాలి అని అలా చేయకూడదు తప్ప దానివల్ల వాళ్ళ గ్రోత్ బాగుండదు విద్యార్థులు లేకపోతే సాధకుల యొక్క గ్రోత్ బాగుండదు వాళ్ళు స్టంటెడ్ గ్రోత్ అయిపోతుంది దీనికి దృష్టాంతం ఏం చెప్తారంటే ఈ క్రోటన్ మొక్క ఉన్నది చూడండి ఆ క్రోటన్ మొక్క పెరుగుతూ ఉంటుంది అది ఎలా పెరగాలి పెరగాలి ఇటు ఇటు పెరగకూడదు పెరిగిందనుకోండి ఏం చేస్తారు కట్ అంచేతనే క్రోటన్ మొక్కలు మీరు చూసినట్లయితే పైకి ఎదుగుదల ఏముండదు అడుగున కాండం కూడా ముద్దుగా తయారయ్యి కొంతకాలానికి దాని సున్నితత్వం అంతా చెడిపోతుంది అప్పుడు అది పీకేసి ఇంకో మొక్క కదా ఆ పాతష్టతవైపోయినటువంటి మొక్కల్ని పీకేసి ఎందుకంటే అది ఇంకా పచ్చబనం తగ్గిపోతుంది ఆకులు తగ్గిపోతాయి ఈ కాండాలు ఎక్కువైపోతాయి కట్ చేసి కట్ చేసి పీకేసి ఇంకో మొక్క పోతారు ఆశ్రమాల్లో కూడా అలాగే చేస్తారు వాడి చేత పదివేళ్ళు జాగ్రత్త చేయించుకుంటారు వాడు ఇంకా ముద్దుబడిపోతాడు వాడిని పీకేసి ఇంకోటి పెట్టుకుంటారు ఏదో చెప్పారు ఇస్ డోంట్ వైల్డ్ సో మా ఆశ్రమానికి ఒక ప్రత్యేకత కలదు దగ్గర ఒక ప్రత్యేకత కలదు ఫ్రీడమ్ యూఆర్ ఫ్రీ అంటే మీరు కొన్ని చూస్తే తెలుస్తుంది ఎంత ఫ్రీ అంటే మీరు ఆయన్ని అడ్డంగా క్రిటిసైజ్ చేసి ఓపెన్ గా ఓపెన్ గా అడ్డంగా క్రిటిసైజ్ చేసి పారేచ్చు ఆయన ఒకసారి యోగము ప్రాణాయామ నేను కొంచెం డైగ్రెస్ అయ్యాను పర్వాలేదు యోగము ప్రాణాయామ హఠయోగాన్ని ప్రాణాయామాన్ని దుయ్యబట్టారు గాలి పేల్చమంటాడు గాలి వేడిపేల్చమని ఏమిటి నాకు తెలియదు మేము చేస్తున్న పని ఏమిటి అంటే ఇలా లేదో అడ్డంగా దుయ్యబట్టారు ఎందుకునో దుయ్యబట్టారు వీడు ఇరవై ఏళ్ల నుంచి సాధన చేస్తున్నాడు ఏమిటి వీటి చేసిన సాధన అదే వీడు చేసిన సాధన ఇంతకు మించి లేదు అదో సాధన దట్ యుట్ అని ఇలా దుయ్యబట్టారు దుయ్యబడితే అక్కడ యోగా స్టూడెంట్ ఉన్న యోగా వాడు ఒక యోగా స్టూడెంట్ వివేకానంద కేంద్రం నుంచి వచ్చిన ఒక స్టూడెంట్ తర్వాత స్టూడెంట్లు మాట్లాడే సందర్భం వస్తుంది ఆయన అక్కడ కుర్చీలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్టూడెంట్స్ వచ్చి దే హ్యావ్ టు టెల్ దర్ పీస్ వాళ్ళు చదివిన దాని మీద ఏదో ప్రశ్న అయితే వాళ్ళు చెప్పాలి పది నిమిషాలు చెప్పాలి ఆయన వింటున్నారు అసెస్సింగ్ ద స్టడీ అప్పుడు ఆ పెర్సన్ వచ్చి వాడు చెప్పాల్సింది చెప్పడం మానేసి యూ టాక్ ఇల్ ఆఫ్ యోగా అంటూ మొదలుపెట్టే ఆయన్ని దిల్లు పెట్టే పది నిమిషాలు ఆయన్నే దిల్చిపెట్టేశాడు ఆ స్టూడెంట్ ఆయన నలు ఊరుకున్నారు ఆ తర్వాత కాబట్టి ఈ స్టూడెంట్ ఇంకా ఆశ్రమంలో ఉంటాడా వెళ్ళిపోతాడా అని నేను నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే పాపించేస్తారండి అలాగా ఓపెన్ గా అలాగా పరుషంగా పరుషంగా వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ యూ థింక్ యూఆర్ సుపీరియర్ టు పతంజలి అండ్ దేర్ ఫర్ ఇన్ యువర్ ఒపీనియన్ ఆల్ దీస్ పీపుల్ హర్ డూయింగ్ యోగర్ యూస్లెస్ ఫెల్ అవర్సన్ యూఆర్ ది ఓన్లీ రైట్ పర్సన్ దిస్ వేనండి మేజ్ ఆయన అవుతూ ఉండిపోయారు అయిపోయిన తర్వాత క్లాస్ అయిపోయింది ఆయన వెళ్ళిపోయారు నేను చూశాను ఈ పర్సన్ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ది డి నాట్ ఎక్స్ప్లెయిన్ తర్వాత నేను అడిగాను అక్కడ ఉన్న వాళ్ళని ఏమైనా వాడిని ఎక్స్ప్లెయిన్ చేసేయని చెప్పారు నో ఎక్స్ప్రెయిన్ మరి ప్రేమగా ప్రేమగానే చూస్తారు నో ఎక్స్ అప్పుడు అనుకున్నాను దిస్ ఈస్ సమ్థింగ్ ఎక్స్పరేషన్ రియల్లీ నేను ఎక్కడో చూడలేదు అలా సో ఫ్రీడమ్ You are free, your thoughts are, you are free with your thoughts. You want to criticize me? You can. You want to pursue yoga and not Vedanta? You are welcome. You can do it. I'll lift it up. That's why I'm not going to do it. I'm not going to do it. I'm not going to do it. Manasaha neantratvat. Manasana atma jetanyaya neantraana cheshto. That's what it is. దేర్ ఫోర్ మనసా లోకహా లోక అంటే మనుష్య మనస ఆత్మానం నది మానవుడు మనస్సుతో ఆత్మను సంకల్పించలేడు ఎందుకని మనసహా నియంతృత్వా మనస్సును నియంత్రిస్తోంది మనస్సును నియంత్రిస్తోంది అనగానే ఆత్మ మనస్సును ఏ విధంగా నియంత్రిస్తోందో మరి చెప్పద్దా చెప్పకపోతే మీరేమనుకుంటారు ఆత్మ ఇస్తే బాస్ అవర్ది మా ఇంకా అనుకునే అవకాశం ఉన్నది నో నాట్ లైక్ దాట్ అవభాషకత్వేన నియంత్రిత్వా అవభా ఇంభూత రక్షణ తృతీయ తృతీయ విభక్తి ఎలా వచ్చిందంటే నియంత్రించే విధానం ఎలాగా అంటే ప్రకాశింపజేయుట ద్వారా నియంత్రిస్తోంది తప్ప బాసిజంలో కర్తృత్వ భోక్తృత్వాలు ఏమి ఆత్మయందు ఉండవు కేవలము ప్రకాశింపజేయుటే ఇక్కడ నియంత్రించుట అని ఆ ఒక్క మొక్క పట్టుకుని నేనేటో పోయి మళ్ళీ వాపసు వచ్చాను వీళ్ళు ప్రొస్ విషయం ప్రతి ప్రత్యేవా స్వాత్మని నవర్తతే అంతఃకరణం ఇది కూడా చాలా గొప్ప మాట ఇప్పుడు చూడండి ఆత్మ అన్ని అవయవములు అన్ని అన్ని ఇంద్రియములు మనస్సు బుద్ధితో సహా వీటన్నిటి విషయంలో ఆత్మ ప్రత్యక్ పరాక్ ప్రత్యక్కలు ఉంటాయి పరాక్కు ప్రత్యక్క సో పరాంచి కానివ్యతుల నాకరా అన్నది పరాక్ పరాంచి పరాంచి పరాక్షబ్దం యొక్క ప్రథమ బహువచన రూపం సో పరాక్ ప్రత్యక్ అలాగే ప్రత్యక్ కూడా అలాగే ఉంటుంది ప్రత్యక్ ప్రత్యంచి ప్రత్యంచి అని అంచు ధాతువు నుంచి వచ్చింది సో ఇప్పుడు స్పరిశం అనుకోండి ఇది నేను చెప్పానంటే ఉన్న పైన చీమ పాకిందనుకోండి చిన్న చీమ కుట్టి చీమ కాదు ఎర్ర చీమ కుడుతుంది నల్ల చీమ కుట్టడం ఉడితే పాకుతుంది అది పాకుతూ ఉంటే మీరు పాఠం చెప్తుండగా చీమ పాకిందనుకోండి మీకు తెలిసిపోతుంది వెంటనే ఎత్తులు అంటే ఒకటి ఆ ఇంద్రియము సో సో సో సెన్సిటివ్ ఎంత సెన్సిటివ్ అంటే చిన్న చీమ పాకితే తెలిసిపోతుంది కానీ ఆ ఇంద్రియము సెన్సిటివ్ టువర్డ్స్ ది ఔటర్ పరాక్ చిత్రం ఏంటంటే లోపల జల జల జల జల రక్తం ప్రవహిస్తూ ఉంటుంది దీనికి ఏమిటి లేదు రక్తం ఎలా ప్రవహిస్తాను కోరుకుంటున్నారు నాడి చూస్తారు నాడి చూస్తే డబ్ ్లబ్ డబ్ లబ్ డబ్ లబ్ అని తెలుస్తూ ఉంటుంది ఏమిటది రక్త ప్రవాహం అది రక్త ప్రవాహము యొక్క ధ్వని ఆల్టర్నేటింగ్ సీక్వెన్స్ అది మీరు నాడి పట్టుకుని చూస్తే తెలుస్తుంది బట్ ఈ చర్మానికి ఏమీ తెలీదు ఇతరులు ఇతరుల చేతికి తెలుస్తుంది తప్ప మీ చర్మం ఇట్ ఈస్ బ్లైండ్ టువర్డ్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ సైడ్ కాబట్టి ఇది పరాక్ ప్రత్యక్ష కాలం ఈ ఆత్మ పరాక్ గా ఉన్నట్లయితే కంటితో చూడొచ్చు చెవితో వినొచ్చు మనస్సుతో సంకల్పించచ్చు మనస్సుతో మీరు సంకల్పించండి దేన్ని సంకల్పిస్తారు పరాక్ను మాత్రమే సంకల్పిస్తారు దేవుణ్ణి దేవుడు కూడా పరాగ్ రూపంగానే సంకల్పిస్తారు దేవుడు రాముడు కృష్ణుడు అంటే పరాకే అయినది కదా కాబట్టి సర్వమును పరాక్తిగా ఉన్నదాన్నే ఈ ఇంద్రియములు విషయముగా చేయగలుగుతాయి వెరేజ్ ఆత్మ కమ్ టు ఐ సైడ్ ఈజిక్ ప్రత్యేక పరాక్ ప్రత్యేక్ చక్షుషక్షుః చెవికి ప్రత్యేక్ శ్రోత్రస్సు శ్రోత్రం మనస్సుకి మనసు మనహ ప్రత్యేక్ లైక్ దాట్ అన్ని ఇంద్రియములకు అన్నిటికీ దేహము దేహములకు ప్రత్యేక రక్త ప్రసారమునకు ప్రత్యేక్ గుండె కొట్టుకోవడానికి ప్రత్యేక్ బ్రెయిన్ కి ప్రత్యక్ ఇట్ ఈస్ ప్రత్యక్ టు ఎవ్రీథింగ్ అండ్ వేరే ఈ ఫ్యాకల్టీస్ అన్ని కూడా పరాతత్వములను తెలుసుకోవటానికి మాత్రమే ఉపయోగపడతాయి అవి ఆయన అంటున్నారు అంచేతనే నాకు ఆత్మ దర్శనం అయింది అది ఇక్కడి నుంచి బొడ్డు నుంచి ఇక్కడ దాకా వచ్చిందన్నాడు అనుకోండి ఇప్పుడు బొడ్డు నుంచి మెడదాకా వచ్చింది ప్రత్యక్క పరాక్క పరాక్ అయింది మళ్ళీ ప్రత్యక్ష లేదు పరాక్ తెలియచాను ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తిరిగితే కదా పరాక్ ఆత్మలో అవుతున్నాయి అవును నేను ఎలా కూర్చుంటే ఫ్లాష్ లాగా కనపడింది అంటాడు ఫ్లాష్ ప్రత్యక్క పరాక్ అది ఆత్మ తెలిసింది అన్నాడనుకోండి ఇప్పుడు ఆ తెలిసిన ఆత్మ ప్రత్యక్ష పరాక్ పరాక్ అంచేత ఆత్మ జ్ఞానం విషయంలో నోరు మూసుకుని కూర్చోవడం తప్ప ఇంకేమీ ఉండదు ఇంకేమీ ఉండదు అంచేతనే గురువులు శిష్యుల్ని నేను ఇంతకాలం నుంచి పాఠం చెప్తున్నా మీకు తెలిసిందా అని ఆ శోజీ పంపించడమే తప్ప అడిగి దేవుడు ఎందుకంటే అడగడం ద్వారా యూ విల్ బి కన్వేయింగ్ ఎ రాంగ్ మెసేజ్ సచ్ క్వశ్చన్స్ ఆర్ నాట్ ఆన్సర్ పైగా కాబట్టి ఆత్మ తెలియలేదని అంటారు ఆత్మ తెలియకూడ తెలియలేదని ఆత్మ తెలియకూడవుతుంది తెలిసిది తెలియంది కూడా పరాకులు ఉంటాయి ఆత్మ విదితము కాదు అవిదితమూ కాదు తెలుసుకో ఆ విషయాన్ని తెలుసుకో అని వెనక్కి మమ్మించేస్తారు తప్ప వాడి క్వశ్చన్ ముందుకు వెళ్ళనివ్వరు సో దట్ ఈజ్ హౌ ఆత్మ ఈజ్ ఇంతకీ ఆత్మ కాని పరమాత్మ మాత్రం వేరేనే ఇదొక పిచ్చి ఆత్మయే పరమాత్మ అది మీరు ఈ ద్వైతంలో అడిగితే వాళ్ళు ఏమని చెప్తారో తెలుసుకుండి ఆత్మను తెలుసుకుంటే సరిపడదు దేవుణ్ణి తెలుసుకోవాలని చెప్తారు మరి ద్వైతం అంటే ఆత్మను తెలుసుకుంటే ఏమైంది దేవుణ్ణి తెలుసుకోవాలి జ్ఞానము భక్తి ఉన్నాయి కదా ఆత్మను తెలిసింది జ్ఞానం దేవుణ్ణి దగ్గరికి తీసుకెళ్లేది భక్తి దేవుణ్ణి తెలిసేదండవు తెలిసేదనే మాట్లాడలేదు తెలిసేదనే మాట అంటే వీళ్ళందరూ కూడా జ్ఞానశత్ర జ్ఞానం అనే మాట పెడితే వాళ్ళు పట్టుకున్న దానికి ఏదో లోటు వచ్చేస్తుందని భయం వాళ్ళకి వాళ్ళ భక్తిని పట్టుకున్నారు కదా అక్కడికి వచ్చి జ్ఞానం అంటే ఆ భక్తిని మీరు డైల్యూట్ చేసినట్టు కాబట్టి భక్తి దగ్గర జ్ఞానం అనద్దు కాబట్టి ఆత్మను తెలుసుకోవటం జ్ఞానం ఆత్మ జ్ఞానం ఉంది కదా ఈశ్వరుణ్ణి పొందేది భక్తి భారతి భక్తి అంటే ఒకట్రా భక్తి అంటే నృత్య నాట్యం చేస్తారు అది భక్తి దాంట్లో జ్ఞానం లేదు కదా అది జ్ఞానం ఉండకుండా జాగ్రత్త పడ్డాం ఏదో చెప్పడం ఇలాగ జనాల్ని ప్రతారణము అంటే జనాల్ని తప్పుదారు పట్టించు సర్వ విషయం ప్రతి ప్రత్యగవ ఆత్మ చైతన్యము సర్వమును సర్వ విషయమును గురించి ప్రత్యక్ మాత్రమే ప్రత్యక్ అంటే బ్రాకెట్లో ఆంతరము ఆత్మజ్యోతి విషయములన్నింటికీ ఆంతరము కనుక ఇది స్వాత్మని న్రవర్తతే అంతఃకరణం ఇప్పుడు అంతఃకరణం ఉండది అంతఃకరణమునకు ఆత్మ ఎవరు ఆత్మచైతన్యమే ఇప్పుడు అర్థానికి ఆత్మ ఏమిటి అర్థంలో ప్రతిఫలించే సూర్య ప్రకాశమే ఆత్మ అలాగే అంతఃకరణంలో ప్రకాశించేటువంటి ప్రతిఫలించే అచ్చిత్యే మనస్సుకి ఆత్మ ఎందుకంటే సూర్యుడు కనుక ప్రతిఫలించకపోతే అర్థం దేన్ని చూపించలేదు అర్థం అర్థమే కాకుండా పోతుంది కాబట్టి అర్ధాన్ని అర్థంగా నిలబెట్టినెవరు సూర్యకాంతి అలాగే మనస్సును మనస్సుగా నిలబెట్టేది ఆత్మ చైతన్యము కాబట్టి ఏమని చెప్పొచ్చు మనం మనస్సుకి ఆత్మ ఆయురుక కంటికే ఆత్మ అది ఏ చెవికే ఆత్మ అది ఏ అది అన్నిటికీ కూడా ప్రత్యేగాత్మ కాబట్టి తన యొక్క స్వరూపమైనటువంటి ఆత్మ చైతన్యమునందు అంతఃకరణము ప్రవర్తిల్లుటలేదు స్వాత్మని నవర్తతే అంతఃకరణము తన స్వరూపమునందు అంతఃకరణము ప్రవర్తిల్లుటలేదు దీనికి ఒకటే నా భుజం మీద నేను కూర్చోవటం సంభవము కాదు ఇక్కడ నేను కూర్చోగలుగుతానా కూర్చోలేను అంటే కర్తృ కర్మ విరోసం వస్తుంది ఇంకోహడు బుధం మీద కూర్చో కుదురుతుంది తప్ప నా బుజం మీద నేను కూర్చోలేను అలాగే ఇంకోటి కూడా చెప్తారు మీ బూట్కి లేసు ఉంటుంది అది పట్టుకుని పైకి లాగి మిమ్మల్ని మీరు పైకి ఆక్కోగలరా మిమ్మల్ని మీరు పైకి లాక్కోవాలి మీ బూట్ లేసు పట్టుకుని పైకి లాగి నో యుద్ధ కాలు పైకి లాగడం కాదు మిమ్మల్ని మీరు పైకి లాగాలి కెన్ యూ డూ దాట్ విత్ యువర్ బూట్లేస్ యుట్ ఎగ్నస్ ది లాస్ ఆఫ్ ఫిజిక్స్ ఇంకొకటి ఉండాలి ఈ బూట్లేస్ పట్టుకునే ఇంకొకటి ఉండాలి అంటే అది పైకి లాభం అనివే దీనికి హేతువు తాను అంతఃకరణము తన స్వరూపమైన పరమాత్మ ప్రవర్తిల్లుట లేదు ఎందుకని హీ బికాస్ ఎందుకంటే చైతన్యము అనేటువంటి వెలుగు చైతన్యముంటే ఎరుక ఇక్కడే ఉండేది ఇక్కడే మీరు పట్టుకోవాల్సి ఉంటుంది దీన్ని పట్టేసుకుంటే మీకు ఆత్మజ్ఞానం కలిగిపోయినట్టే మనస్సు యొక్క మూమెంట్కి ఎరుకకి తేడాన్ని పట్టుకోవాలి ఎరుక అంటే తెలియడం ఏ ఫలానా అని తెలిసిదం పేరు మనసు మామూలుగా తెలియడం అనేది ఎరుక అక్కడే వడ్ల బియ్యపు గింజ అనే అక్కడే ఇట్ దట్ సింపుల్ ఇప్పుడు ఇది ఘటము ఘటమని తెలిసిందనుకోండి ఘటజ్ఞానం అది మనస్సు తెలివి తెలుస్తూ ఉంటున్నాను తెలియడమే అది ఆత్మ దాని అవేర్నెస్ అంట అవేర్నెస్ వెర్సెస్ థాట్ థాట్ ఈజ్ మై ఉండే అవేర్నెస్ ఆత్మ తర్వాత అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ దేశము కాలము అంటే ఇప్పుడు ఇక్కడ అప్పుడు అక్కడ ఎప్పుడు ఎక్కడ ఈ దేశ కాలములు దేంట్లో ఉంటాయి థాట్లో ఉంటాయా అవేర్నెస్లో ఉంటాయా థాట్లో ఉంటాయి అవేర్నెస్లో ఉంటాయి అని చేత అవేర్నెస్ తర్వాత ఫలానా వస్తువు ఇది కొండ ఇది మండ అంటే ఏవో ఫలానా వస్తువు కానీ వస్తు పరిచ్ఛేదము ఉంట అది దేంట్లో ఉంటుంది థాట్లో ఉంటుందా అవేర్నెస్ లో ఉంటుందా థాట్లో ఉంటుంది డేట్ ఫోర్ థాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అంటే లైక్ వేవ్ లాగా థాట్ ఈజ్ వన్ మోర్ చాలా థాట్స్ ఉంటాయి ఇదో థాట్ టూ ప్రపంచంలో అనేక ఉంటాయి ఇది థాట్ టూ బయట ఫిజికల్ ఆబ్జెక్ట్ ఇది మెంటల్ ఆబ్జెక్ట్ థాట్ వెరాజ్ అవేర్నెస్ ఇస్ నాట్ వన్ మోర్ ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ నాట్ వన్ మోర్ ఆబ్జెక్ట్ ఇట్ ఈ ఇల్యూమినేట్స్ ఆల్ ఆబ్జెక్ట్స్ బట్ ఇట్ ఈస్ నాట్ వన్ మోర్ ఆబ్జెక్ట్ ఇట్ ఇల్యూమినేట్స్పేస్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ స్పేస్ ఇట్ ఇల్యూమినేట్స్ టైమ్ బట్ ఇట్ ఇస్ నాట్ ఇన్ టైమ్ దేశకాల వస్తు పరిచ్ఛేదము లేకుండా ఉంటుంది అవేర్నెస్ వెరీ సింపుల్ అవేర్నెస్ లో దేశం తెలుస్తూ ఉంటుంది అవేర్నెస్ లో దేశం ఉండదు దేశం తెలుస్తూ ఉంటుంది దేశము పరాక్ అవేర్నెస్లో ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ అవేర్నెస్ అవేర్నెస్ లో దేశం పరాక్ కాలం పరాక్ నానాత్మంతా కూడా అవేర్నెస్లో పరాక్గా ఉంటుంది అదే ఆ ఎరుక తెలివి అది ఆత్మ స్మాల్ మూవ్మెంట్ మూమెంట్ ఏ రూపంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఇది అనే రూపంగా ఉంటుంది దట్ ఈస్ మై దిస్ ఇస్ ది డిస్టింక్షన్ ఈ మనస్సు వెళ్ళి ఆ ఎరుకని ఎలా పట్టుకోగలుగుతుంది పట్టుకోగలుగు దీని మీద మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది దిస్ ఇస్ ది మెడిటేషన్ సో చైతన్యము అనేటువంటి వెలుగు చేత ప్రకాశింపజేయబడినటై మనస్సుకి మనని మననము చేసే అంటే ఇతర వస్తువులను గురించి సంకల్పించేటువంటి సామర్థ్యం వస్తుంది ఈ మనస్సు ఈ చైతన్య జ్యోతి ఎక్కడ ఉన్నది అంతస్థేనా ఇప్పుడు అద్దంలో సూర్య అద్దము సూర్యప్రకాశము ఇప్పుడు సూర్యప్రకాశం ఎక్కడ ఉంది అద్దము లోపల ఉన్నది అంతస్థ అలాగే మనస్సు లోపల చైతన్య ప్రకాశము ఉన్నది చైతన్య మనస్సు లోపల ఉన్న చైతన్య ప్రకాశానికి చిరాభాస్ అంటారు ఏమంటే మామూలుగా మనస్సుతో సంబంధం లేకుండా ఉండే చైతన్య ప్రకాశానికి చిత్ చుట్టూ చిరాభాష మనస్సు మనస్సు ఉండాలి మనస్సు ఉంటమే చిరాభాష ఆ చిరాభాష యొక్క అనుగ్రహం చేత మనస్సు కదిలినప్పుడు అనేకములైనటువంటి పదార్థములన్నీ తెలుస్తూ ఉంటాయి దేశకాలములతో సహా ఇది ఒక పెద్ద పెద్ద విషం చాలా ప్రాక్టికల్ విషం మంచిది వృత్తికం మన బ్రహ్మణ విషయీకృతం వ్యాప్తం ఆహు కథయ్రమ చూడండి మనస్సు చేననము సకల్పించబడినది ఓకే ఘటము మనస్సు చేకల్పించబడితే మనసుగా సంకల్పించే సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ చైతన్యం నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఘటాన్ని ప్రకాశింపజేసేదేది మనస్సు మనస్సుని ప్రకాశింపజేసేది ఆత్మ కాబట్టి ఇప్పుడు మనం ఏమనొచ్చు ఘట మనస మనస మనసనచ్చు ఘట ఘటము మనస్సు చేత సంకల్పించబడినది అని వచ్చా తెలిసిందండి ఇప్పుడు ఘటము వ్యాప్యము అంటే పరిచ్ఛిన్నము మనస్సు వ్యాపకము అంటే హెడ్ వైడ్ హెర్ స్కోప్ మనస్సు ఘటాన్ని మన సంకల్పం చేస్తుంది పటాన్ని సంకల్పం చేస్తుంది అనేకము సంకల్పం చేస్తుంది సో మనస్సు ఘటము ఇప్పుడు ఘటము మనస్సు చేత సంకల్పించబడినది ఓకే సంస్కృతంలో చెప్పండి మనస ఘటహ మతహ మనో అవబోధనే తా పెడితే మన్న తిపోతుంది అనునాశిక లోప వనతిత్యాదీనాం అనేదో సూత్రం ఉంది కాబట్టి మత అవుతుంది ఓకే మన్న త ఓకే కనుక ఘటహ మనస మత ఓకే ఒక యువతి ఉంటుంది ఆవిడ మనస్సు సంకల్పించింది అనుకోండి అప్పుడు ఏమని చెప్తారు యువతి మనసా మత అని చెప్తారు నా పురుషుల ఫలం మనసా మతం ఓకే కాబట్టి ఇక్కడ ఫలము కాని యువతి కాని ఘటము కాని ఇవన్నీ వ్యాప్యములు పరిచ్ఛిన్నములు మనస్సు వ్యాపకము వాటి కూడా సంకల్పిస్తూ ఇప్పుడు మనస్సు దగ్గర నుంచి ఆత్మకి రండి మనస్సు ఆత్మ ఆత్మా మనస మతహ అనకూడదు నిజానికి ఇది అదర్వే ఎలాగా అదర్వేలాగా మనహ ఆత్మ ప్రకాశితం కదా మనస్సుని ఇప్పుడు ఘటాన్ని ప్రకాశింపజేసింది మనస్సు అయితే మనస్సుని ప్రకాశింపజేసింది ఆత్మ కాబట్టి ఆత్మ ఆత్మ ఆత్మ మనహ ఆత్మన ప్రకాశితం ఇప్పుడు ఎలా చెప్పే చూడండి మన ఆత్మ మతం అర్థమ ప్రకాశితం అంటే మతం అయ్యా మన సామర్థ్యము ఇయ్యబడినది ఇప్పుడు అలాగే మరి అందు గురించి ఇంత బిల్డప్ ఇచ్చాను ప్రకాశితం అని అర్థం ఇప్పుడు వాళ్ళు పది మంది ఉన్నారు ఆఫీసులో హీ ఈస్ ది బాస్ టు డ్యాం హీ బాస్ ఎస్ ఓవర్ డ్యాం ద లేడీ ఎట్ హోమ్ Who bosses over him? Basses, basses. Hey? Kavati, he bosses over them, but then he is bossed by Allah. They are all bossed by him. Whereas he is bossed by her. Allah is also about him. Matam by Manaha. Whereas Manaha matam by Atma. That is what you see. You know? Tena. Tena is not the same. It is not the same. ఏనా అంటే బైదట్టని కాదు రేపు మనహ ఏన మతం మనస్సు దేని చేత ఇప్పుడు తెలిసిందా మతం అంటే అది పాస్టి పార్టీ సిపుల్ సో మనహ ఏన మతం మనస్సు చేత మననము చేయబడ్డదు అనగా ప్రకాశింపజేయబడ్డట ఎటువంటి మనహ సవృత్తికం మనహ తనంత తాను అనేకం లేని ఘటపటాది వృత్తులతో కూడి ఉన్న మనస్సు వృత్తి లేకపోతే మనస్సు లేదు తిరగకపోతే ఫ్యాన్ కాదు అది తిరుగుతుంటే ఫ్యాన్ కానీ తిరగడం లేదనుకోండి దాన్ని ఫ్యాన్ అనుకోకూడదు అయినా వీళ్ళు పాడైపోయిన ఫ్యాన్ బయట పాడేయకుండా మూల పెట్టి పెడతారు ఏమిటండేదంటే ఫ్యాన్ అంటారు తిరుగుతోందంటే లేదంట మరి ఫ్యాన్ ఎందుకంటున్నారంటే భూతవృత్య ఒకప్పుడు తిరిగేదనే అభిప్రాయంతో ఉంటున్నారు తప్ప ఇప్పుడు అది ఫ్యాన్ కాదు అలాగే సంకల్పించి దాని పేరే మనస్సు అంచేత మనహ అన్నప్పుడల్లా సమృద్ధికం వృత్తులతో కూడిన మనస్సే మనస్సు అటువంటి మనస్సును ఆత్మ ప్రకాశింపజేస్తోంది పాసివయస్లో చెప్పండి అటువంటి మనస్సు ఆత్మచేత ప్రకాశింపజేయబడినది సో సవృత్తికం మన ఏనా మతం ఏనా అంటే ఏ ఆత్మచేత ఏనా బ్రహ్మణ ఆత్మయే బ్రహ్మ ఇక్కడ బ్రహ్మ అనే పదం పెట్టారు సెకండ్ హాఫ్లో బ్రహ్మ అనే మాట ఉంది కదా ఆత్మయే బ్రహ్మ అంటే అంత దాకా ఆత్మ ఆత్మ ఆత్మతో సడన్ గా ప్లేట్ మార్చి బ్రహ్మ అంతకుముందు పారాగ్రాఫ్లో చూసుకోవడం మీరు ఎక్కడ అంతటా కూడా ఆత్మ అనే మాటే కనపడుతుంది తప్ప బ్రహ్మ అని కనపడదు చైతన్యము స్వాత్మ ఆత్మ అనే మాట ఉంది కదా స్వాత్మని అలాగే ఇక్కడికి వచ్చేప్పటికీ బ్రహ్మ అది బ్రహ్మ మనస్సు వెనుక ఉండి మనస్సును ప్రకాశింపజేసేది బ్రహ్మ కాబట్టి మతం అనే దాన్ని ఆయన వ్యాఖ్యానం చేస్తున్నారు విషయీకృతం విషయముగా చేయబడినది ఇప్పుడు మనస మతహ అంటే అర్థం ఏంటి మనస్సు చేత ఘటము విషయముగా చేయబడినది ఆబ్జెక్టిఫైడ్ మనస్సు చేత ఘటము విషయముగా చేయబడినది ఆత్మచేత మనస్సు విషయముగా చేయబడినది అంటే ఆత్మకూర్చుని మనస్సు గురించి ఆలోచిస్తున్నాం అనుకో ఇంకా ఆలోచించడం మనస్సే అది కాబట్టి ఆత్మచేత మనస్సు విషయముగా చేయబడి ఇక్కడ బాస్సు అంటే మళ్ళీ బాస్సు వాడారు అలాగే ఇక్కడ మతం అన్న కనుక మళ్లీ మతం వాడాడు కానీ మతం అన్నదానికి అర్థం కొద్ది కొద్దిగా మాడిఫై చేసుకుని చెప్పుకోవాలి ఘటము మనస్సు చేత మతము అంటే విషయముగా చేయబడినది మనస్సు ఆత్మచేత మతము అంటే విషయముగా చేయబడినది అంటే ప్రకాశింపజేయబడినది వ్యాపించబడినది వ్యాప్తం అంచేతనే ఘటపటాదులన్నీ వ్యాప్యములు వ్యాపించబడే మనస్సు వ్యాపకము మనస్సు వ్యాప్యము ఆత్మచైతన్యమే వ్యాపకం అంచేతనే మత మనస్సు కూడా వ్యాప్తం ఇంతకుముందు వ్యాపకంగా ఉన్న మనస్సు ఇప్పుడు వ్యాప్తం అయిపోయింది అని అని పెద్దలు చెప్తున్నారు ఆహుహు ఎవళ్ళు ఆహుహు ఆహుహు అంటే కథ ఎంతి లెట్టది దాని ముఖం చూస్తే లిట్టుగా అనిపిస్తుంది ఆహుహు అని చెప్పిది అనకూడదు చెప్తున్నారు అనాలి లెట్టది దాని ముఖం చూస్తే మటుకు లిట్టులా కనపడుతుంది ఎందుకంటే భ్రూయి వ్యక్తాయాం వాచి అనే ధాతువుకి మొదటి ఐడింటికి అంటే ప్రథమ పురుష మూడు మధ్యమ పురుష రెండు ఐదింటికి బ్రూ అనే దాని స్థానంలో ఆహా అనేదాన్ని విధించినారాయణ విధించి వాటికి లిట్ ప్రత్యాలని విధించారు సరే ఈ కథ అంతా నాకేదో చాలా స్పష్టమైన గదిగా గుర్తొచ్చి చెప్తూ ఉంటాను అర్థం ఆహుహు ఆహుహు ప్యాస్ట్ కాదు ఒక ఆయన ఉన్నారు మంచి పండితులు ఆయన ఆయన ఆహుహు అని చెప్పారు చెప్పెరి అని చెప్పారు ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో బ్రహ్మచారి ఉన్నాడు ఆయనకు ఫోన్ చేసి ఆహూహో మీరు ఫ్లాస్ట్గానే చెప్తున్నారు ప్లాస్ట్ కాదని చెప్పాడు ఫోన్ చేసి ఎందుకో ఇలా తోడు చెప్పాడు ఇలా చెప్పాడు ఎందుకలా చెప్పావు అలా అక్కర్లేదు అప్పుడప్పుడు అలా చెప్పుకోవచ్చు ఎందుకంటే పురాణంలోనూ అక్కడ ఉవాచ అనే సెన్స్లో వాడుతున్నారు వాళ్ళు ఆహా ఆ సెన్స్లో వాడుతున్నారు సరే భాష్యకారులైతే కథ ఎంతేని వర్తమాన కాలంలో పెట్టినా వాడి వాళ్ళు వాడుతున్నారు ఎవళ్ళు చెప్తున్నారండి బ్రహ్మవిధ బ్రహ్మ గురించి ఎవళ్ళు చెప్తారు బ్రహ్మ గురించి తెలిసిన వాళ్ళు చెప్తారు సో అయితే సమాజంలో అబ్రహ్మవేత్తలు బ్రహ్మ గురించి చెప్తూ ఉంటారు బ్రహ్మవిధులు కాని వాళ్ళు బ్రహ్మ గురించి చెప్తూ ఉంటారు ఏదో ఉంటారు ఏదో పేరు బ్రహ్మ అంటే ఇది బ్రహ్మ అంటే అది ఇది అది అన్నది బ్రహ్మ అవుతుందా తస్మాత్ తదేవ బ్రహ్మత్వం విధి అదే బ్రహ్మం నువ్వు తెలుసుకో అదంటేంటి తదేవా అదంటే మనస ఆత్మానం ప్రత్యక్ చేతయిత బ్రహ్మ విధి దానిని బ్రహ్మగా తెలుసుకో అదే బ్రహ్మను తెలుసుకో అదే అంటే మనస్సుని ప్రకాశింపజేసేది ఏదియో అది బ్రహ్మను తెలుసుకోం మనస్సు యొక్క స్వరూపమేదియో మనస్సు అంటే తెలుసుకునే శక్తి విజ్ఞాన శక్తికి మనస్సు అని పేరు మన సామర్థ్యము అంటే అన్నింటినీ తెలుసుకునే శక్తి మనస్సుకి ఆ తెలుసుకునే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎరుక నుండి ఆత్మ చైతన్యం నుంచి మనస్సులోకి వచ్చింది అర్థము అంటే ఇందులో ఉన్న వాటిని అన్నింటినీ తద్వారా ప్రకాశింపజేసే శక్తి అర్ధానికి ఉన్నది ట్రూవ్ ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది సూత్రం నుంచి రకంగా మనస్సుకి ఆత్మ అంటే మనస్సుని ప్రకాశింపజేసేది మనస్సుకి ప్రత్యక్ మనస్సుకి బయట ఉండేది కాదు మనస్సుకి లోపల ఉండేది ప్రత్యక్ అంటే మనస్సు యొక్క మనస్సుకు విషయమయ్యేది కాదు అని అర్థం విషయము కాదు మనస్సుకు విషయమైందనుకోండి దేవుడు మనస్సుకు విషయమయ్యాడనుకోండి అప్పుడు దేవుడు వ్యాప్యము మనస్సు వేష వ్యాపకము ఏది గొప్ప ఇప్పుడు కంప్యూటర్ గొప్ప లేకపోతే కంప్యూటేషనల్ ఆ థీమ్ని చేసినటువంటి బుద్ధి గొప్పయా బుద్ధియే గొప్ప కంప్యూటర్ ఉడికేంతల్లా కనపడి ఏవేవో ఘనకార్యాలు చేస్తున్నప్పటికీ దానివనుకున్న బుద్ధియే గొప్ప అలాగే దేవుణ్ణి ఒక బుద్ధి తెలుసుకుందనుకోండి దేవుణ్ణి పట్టుకుందనుకోండి అప్పుడు ఏవరు గొప్పఅవుతారు ఆ బుద్ధియే గొప్పవుతుంది ఇప్పుడు ఒక ఆచార్యుడు నాకు దేవుడి గురించి తెలుసు నేను మిమ్మల్ని దేవుడి దగ్గరికి పంపిస్తాను నేను కనుక రికమెండేషన్ లెటర్ ఇచ్చినట్లయితే దేవుడు తప్పకుండా మీకు అనుకూలం చేస్తాడు అని చెప్పాడు అనుకోండి ఆయన ఇలా చెప్పడం ఆయన ఈ భాషలో చెప్పడు మరే భాషలో చెప్తాడు మీకు మేము మంగళాశాసనములను ఇస్తున్నాము అని అంటాడు మీకు మేము మంగళాశాసనములను ఇవ్వడం అంటే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మీ పేరు రికమెండేషన్ చేసి ఇస్తా రికమెండేషన్ చేసి పెడతాం వీళ్ళకి అని పేరు పోపులు పాపులు కాదు పోపు లెటర్ ఇస్తాడు ఈ మధ్యన తగ్గింది ఒకప్పుడు పోపు లెటర్ ఇచ్చేవాడు ఇన్ఫాక్ట్ వ్యాటికన్ లో ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్ లో హుండి ఉంటుంది అక్కడ పోపు కూర్చునేటువంటి ఒక ఉన్నతమైన ఆసనం ఉంటుంది ఆయన పాదాల దగ్గర హుండి ఉంటుంది వీడు వెళ్తాడు వెళ్ళి పోపుకి దండం పెట్టి ఆ పోపుకి తను చేసిన తప్పులన్నీ చెప్తాడు అప్పుడు ఆ పోపు కన్ఫెషన్ అంటారు నా ఆ పోపుం చేస్తాడంటే వాటిని అన్నింటినీ విని క్షమించే అధికారం ఇప్పుడు ఎవాళ్ళకి తప్పు చేశారో వాళ్ళకి వెళ్లి క్షమాపణ చెప్పాలి కానీ పోపు దగ్గరికి వెళ్ళి తిట్టేళ్ళు ఇప్పుడు తప్పు చేసింది నాయడలా నన్ను అనవసరంగా తిట్టి నన్ను కష్టపెట్టి వెళ్ళిపోయి వాడేవడుకో క్షమాపణ చెప్తే అలాగే నాకు వచ్చి క్షమాపణ చెప్పాలి పోనీ ఎక్కడోకడు చెప్పాడు అదే సంతోషం అహంకారం లేకుండా టు దెక్స్డెంట్ ఐఎం హ్యాపీ చెప్పినప్పుడు ఆ తర్వాత నేను ఇంకా దేహత్యాగం చేసే సమయం వస్తుంది పెద్దవాడిని అయ్యాను అని ముస బాగా ముసలైన తర్వాత చేయొచ్చు అతని కొంతమంది ఎర్లీగా చేస్తారు ఎర్లీ బోల్స్ ఉంటారు అంటే ఇప్పుడు అరవై డెబ్బై ఏళ్ళు వచ్చాక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని కూడా హోడు ముప్పై ఒకటో తీసుకుని వాడు హోడు ఉంటాడు ఈ లోకంలో ఇరవై వాళ్ళకి అనేక ఉంటారు వాడు వెళ్తాడు నేను చచ్చిపోయిన తర్వాత నేను స్వర్గానికి వెళ్ళాలి అని ఓకే అప్పుడు పోపు ఏమంటాడంటే క్షమిస్తే కానీ స్వర్గానికి వెళ్ళడం ఉండదు పోపు ఏమంటాడంటే నీకు స్వర్గంలో టూ బెడ్రూమ్ కావాలా సింగిల్ బెడ్రూమ్ కావాలా అంటాడు అడిగితే వీడు చెప్తాడు నాకు టూ బెడ్రూమ్ కావాలి మరైతే దానికి ఖరీదు ఎక్కువ అవుతుంది ఎంత అవుతుంది నైన్టీ థౌజండ్ డాలర్స్ అవుతుంది సింగిల్ బెడ్ అంత లేదు నా దగ్గర మరైతే సింగిల్ బెడ్రూమ్ తీసుకో సిక్స్టీ డాలర్స్ అది ఉంది సరే సిక్స్టీ డాలర్స్ ఆ హుండీలో ఒకటి సిక్స్టీ థౌజండ్ డాలర్స్ లెక్క పెట్టి హుండీ ఇవి కూడా చూస్తా లెక్క పెట్టిందో లేదో హుండీలో వేసిన తర్వాత దీని కాగితం ఇస్తాడు ఓ భగవానుడా వీడికి స్వర్గంలో సింగిల్ బెడ్రూమ్ ప్లస్ ఇవ్వవలసినది ఆ విధంగా నేను రికమెండ్ చేస్తున్నాను అని ఒక ఆయతో ఉంటున్నా అప్పటికే ప్రింట్ అయ్యి ఉంటూ ఊరికే గ్యాప్స్ ఫిల్అప్ చేయటమే దానికీందంతకం పెట్టి ఓ స్టాంప్ వేసి దాన్ని జాగ్రత్త కవర్లో పెట్టిస్తాయి ఇది ఆ పాప పరిహార పత్రం ఇది ఏం ఇంటి దగ్గర పెట్టుకుంటాడు కాబట్టి మీరు అప్పుడు హామీ కూడా చేస్తాడు చూడు నువ్వు స్వర్గానికి వెళ్లిపోయిన వెంటనే నీకు అంతర్ నువ్వు పేమెంటు అంతా అయిపోయింది కాబట్టి నీకు ఏమీ ఇబ్బంది ఉండదు ఒకవేళ ఎక్కడైనా ఇబ్బంది వస్తే నేను పోపు గారికి ఇచ్చేశానని చెప్పు అని కూడా చెప్తాడు ఇంటికి వస్తాడు ఈ మధ్యన తగ్గింది ఇది ఈ మధ్యన సైన్స్ నువ్వు బాగా పెరిగి ఇది తగ్గింది వీళ్ళు పోపులు వీళ్ళందరూ కూడా దేవుడి దగ్గరికి మీకు మంగళాశాసనాలు చేస్తాము దేవుడి దగ్గరికి మిమ్మల్ని పంపిస్తాము మేము చెప్పినట్లయితే దేవుడు మీకు అనుకూలం చేస్తాడు గురువు యొక్క మీరు మీ మీరు దేవుడి దగ్గరికి వెళ్తే ఉపయోగం లేదు ఈ ద్వైతాచార్యులు ఉన్నారు చూసారు వీడు వీళ్ళందరూ ఒక ఆచార్యుడు వర్ణించాడు అది చూసి లేదు ఉక్కు వీడు బట్ నాకు తెలిసిన వైద్యాన్ని మీ ముందు పెట్టాం కాబట్టి ఏది ప్రత్యక్షతయ్యతయో అదియే ఏ బ్రహ్మ అని నీవు తెలుసుకో దేవుణ్ణి ఉంటాడు అంచేతనే గురువు యొక్క స్థానాన్ని దీన్ని గురూడమ్ అన్నారు ఇప్పుడు నేను చెప్పిన గురూడమ్ ఈ గురూడమ్ ని కొంతమంది ఆచార్యులు చాలా పరుషంగా తిరస్కరించినారు పరుషంగా తిరస్కరించక్కర్లేదు ఎలా తిరస్కరించినా దాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది గురువు యొక్క రోల్ మాత్రం క్లియర్ ఇట్స్ ద పాయింటింగ్ ఫింగర్ పాయింటింగ్ ఫింగర్ చూడయా నువ్వు జగత్తుంటావు వెతకడం కాదు నీ లోపల నువ్వు వెతుక్కో పాయింటింగ్ ఫింగర్ దట్ ఈస్ ది గురువు గురువు యొక్క రోల్ అంత మాత్రమే ఇప్పుడు ఆ జర్నీ కదా అది ఒక సాధన అంటే ప్రయాణం ఆ ప్రయాణంలో గురువు మీతో నడవడం మీరే నడవాల్సి ఉంటుంది యో టు వాక్ చాలా మంది ఏమనుకుంటారంటే గురువు గారి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంటే ఆయన కూడా మనతో ఆయనకి తోడు ఉంటారు మనకి అనుకుంటున్నా ఇంకా కొంతమంది ఏమనుకుంటారు భార్య తోడు ఉంటుంది అనుకుంటారు మేము భార్యాభర్త కలిసి మేమేమో ధ్యానం చేసినా మేమిద్దరం కలిసి చేస్తాం పాఠానికి వెళ్ళినా కూడా మేమిద్దరం కలిసి వెళ్తాం తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా మేము సన్యాసం తీసుకున్నప్పుడు కూడా మేమిద్దరం కలిసి తీసుకెళ్తాం నిజంగా నేనేమో ఎగ్జామినేషన్ చేయట్లేదు ఈ ప్రపంచం చాలా విచిత్రమైన ప్రపంచం అన్ని రకాలు ఉంటారు సన్యాసం కూడా ఇద్దరమే కలిసి తీసుకుంటారు ఇచ్చేవాళ్ళు ఉంటారు సో ఎనీవే సో ఇలాంటి వేషాలు పనికిరావు You are alone. It is a guru. యు ఆర్ ఎలో ఇటు గురు ప్రాప్ అంటారు వీటిని ప్రాప్స్ అంటే సైకలాజికల్ డిపెండెన్స్ ఉండకూడదు మనం ఇండిపెండెంట్ గా ఉండాలంటే సో ఇటువంటి ప్రాప్స్ ఏమి పనికిరావు యు ఆర్ ఎలో అండ్ యు వాక్ ఎలో దట్ ఈస్ ది ఎనివే నేను కొంచెం డైగ్రెస్ అయినమాట వాస్తాం neda పూర్వవత్ పూర్వత్ neda So neda ఎది డముపాసతే అని ఉండి చూసారా దాన్ని మీరు పూర్వంలో లాగే చూసుకోవాలి అంటే పూర్వంలోలాగంటే ఎలాగో తెలుసునండి నైదం బ్రహ్మయ్య ఉపాధి భేద విశిష్టం అనాత్మేశ్వరాది ఉపాసతే శంకరుడు మొహమాటం లేకుండా రాసి పారేశారు ఇది దేవుడు ఇది దేవుడు అంటో ఆత్మకంటే భిన్నమైనటువంటి ఈశ్వరా అనాత్మేశ్వరులను దేవతలను ఆత్మకంటే భిన్నమైన దేవతలను ఆత్మకంటే భిన్నమైన ఈశ్వరులు ఆ విధంగా భేద బుద్ధితోటే ఎవరైతే ఆరాధిస్తూ అదైతే బ్రహ్మ కాదు అది మేము మేమే బ్రహ్మను ఆరాధించట్లేదండి మేము ఊరికే ఒక ప్రతీకను ఆరాధిస్తున్నాము దానివల్ల మాకు మంచి కలుగుతుందంటే తప్పేం కాదు అంటూ తప్పేం కాదు ఇప్పుడు ఊరేగిస్తారు ఊరేగి ఇప్పుడు ప్రతీక దేనికి ప్రతీక ఆరాధన కోసం ప్రతీక ఆరాధించుకోవడం అయితే సరిపడుతుంది ఎందుకు ప్రతీకను ఊరేగించడం ఎందుకండి ఇప్పుడు సింబల్ని ఊరేగించడం ఎందుకు ఎత్తిసే సింబల్ దాన్ని ఊరేగించడం అవసరం సో ప్రత్యేకంగా ఆరాధిస్తే సరిపడుతుంది అలా ఇవన్నీ సమాజంలో అలా ఒక కాలంలో అద్వైతం నుంచి తత్వం నుంచి దూరమైన కాలంలో ఇవి వస్తూ ఉంటాయి ఇత్యాది పూర్వం అవుతాయి థింగ్స్ నేను నేను రికనస కాలేకపోయాను బహుశా సంథింగ్ మిస్సింగ్ ఇన్ మీ ఐ హెవ్ టు లుక్ టు ఇట్ ఒకటి ఊరేగింపు రెండు డాన్సు ఈ రెండు మేము రికన్సైల్ అవ్వలేదు భజనకి నేను రికన్సైల్ అయ్యాను భజన హ్యాజ్ ఎ పాయింట్ ఇన్ ఇట్ సింగింగ్ హ్యాజ్ ఎ పాయింట్ ఇన్ ఇట్ టూ థింగ్స్ ఐ కుడ్ నాట్ రికన్సైల్ ఒకటి వద్యాభజంత్రిలు బాణాసం చేపెట్టి ఉపయోగించడం రెండు డ్యాన్స్ దీంట్లో ఊరేగింపుని మీరు ఎంతో కొంచెం జాగ్రత్తగా రికన్సైల్ చేయొచ్చు ఎందుకంటే సమాజోత్సవం ఒకటి చేసి సమాజంలో మనం ఒక కల్చరల్ వాల్యూస్ నిలబెట్టాలి అందుకోసం ప్రజల్ని కలుపుకుపోయేటువంటి ఒక ఉద్దేశంతో చేస్తున్నాము ఐ గో ఎలాంగ్ విత్ ఇట్ కానీ డ్యాన్స్కి ఎందుకు డాన్స్ అనే దాన్ని ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రికగ్సైజ్ విత్ అది నేదం త్యాది పూర్వవత్ ఇవన్నీ ఎందుకు ఇప్పుడు చెప్తున్నారంటే మీరు అనొచ్చు దర్ ఈజ్ అ రీజన్ నేదం అని అంటున్నారు కదా అనే దానికోసం వివరణగా ఇవన్నీ చెప్పినుషా బ్రహ్మత్వం బుద్ధి ఎన్నిసార్లు చెప్తున్నాను శృతి ఒకసారి కాదు చక్షుషాల పశ్యతి కంటికి పరాక్ కాదు పరమాత్మ కంటికి పరాక్ కాదు కంటితోటి పరమాత్మని విషయము చేయుట సంభవం కాదు నిజానికి ఏన చెక్షువు గు పశ్యతిన ఆ చక్షువు గుంషి అక్కడ దాని కాను అర్థం సాగు రాయాలి భ్రమను కలిగించే వాక్యం నేను ఎలా రాశాను చూడండి దేనిచే కన్నులు చూపించే రూపములను చూచును దేనిచే కళ్లను చూచును అని రాయకూడదు కన్నులు చూపించే రూపములను చూచును సో ఇప్పుడు కన్నులు చూస్తున్నాయి కన్ను యు నాట్ ఓన్లీ యు సీ బట్ ఆల్సో యు సీ దట్ యు నో దట్ యు అనమాట మీరు చూస్తున్నారు చూస్తూ ఒకింత ఒక్క పిసర స్పేస్ కనుక మీకు ఉన్నట్లయితే అంటే ఒకటి చూడబడి దాని ఎందు బాగా లగ్నం అయిపోతే మీరు పూర్తిగా స్పేస్ లెస్ అయిపోతారు దాంట్లో కలిసిపోతారు ఏదో డాన్స్లో ఏదో చూస్తున్నాడు ఇలా కళ్ళప్పగించే చూస్తున్నాడు అనుకోండి అప్పుడు ఈ చూడబడే చూడబడేది చూపు వెనకాల ఇంకో చూపు ఉందని ఇన్ని మాటలు ఎక్కడి నుంచి వస్తాయి కావు అంతా అంతా పరాకే అక్కడ స్పేస్ లేదు అన్ దర్ హ్యాండ్ వాచింగ్ సంథింగ్ Not seeing alone, you are watching. Not just seeing, you are watching. That means you are aware. While you are aware, you are seeing. That means you are not only seeing, you are aware of seeing. You are aware of your seeing. That's right. So, if you are aware of your seeing, then you are aware of your seeing. Okay? దేని చేతనం కన్ను చూపించే రూపములను చూచును ఓకే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేనం ఎదిదం ఉపాసతే భాష్యకారు చక్షుషా నపశ్యశ్యతి అంటే ఉడికే కన్నుతో రూపాన్ని చూడటమని కాదు నా విషయీక విషయముగా చేయుటలేదు అంటే కన్ను చేత వ్యాపించబడేది కన్ను చేత ఆబ్జెక్టిఫై చేయబడేది ఆత్మ కాదు అనే అభిప్రాయం మరి కన్ను మనస్సు గురించి చెప్పారు కదా ఇప్పుడు కన్ను చెప్తున్నారు కన్ను తనంత తానే చూసేస్తుందంటే కన్ను తనంత తానేం చూడదు మనస్సుతో కూడినప్పుడే చూస్తుంది అన్నమాట అంటున్నారు అంతఃకరణ వృత్తి సంయుక్త లోకహాన్ని మాట తెచ్చిపెట్టుకోవాలి కర్త ఆక్షేప లభ్య కర్త కర్త వాక్యాల్లో కర్త ఉండదు అనుకోండి మీరు కర్తను పెట్టుకోవాలి సబ్బుతో గిన్నెలను కడుగును అన్నారు అనుకోండి కర్తది లభో సబ్బుతో కర్ణను గిన్నెలను కర్మ కడుగును క్రియ కర్తది కర్త తెచ్చిపెట్టుకోవాలి ఓకే అలాగే ఇక్కడ కూడా లోక కర్త లోక అంటే మానవుడు అని అర్థం మానవుడు దేనిని ఏ ఆత్మను చక్షుషా నపశ్యతి నపశ్యతి అంటే నా విషయీకరుతి కంటితోటి మీరు ఏం చేస్తారు విషయముగా చేస్తూ ఉంటారు విషయముగా ఆబ్జెక్టిఫై చేస్తూ ఉంటారు ఆబ్జెక్ట్ గా మార్చేస్తారు మీరు అక్కడ చెట్టు ఉంటుంది ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ అంటే అది ఆబ్జెక్ట్ ఏమి కాదు కానీ మీరు కన్ను ప్రసరించేప్పటికీ అది ఆబ్జెక్ట్ కూర్చుంటుంది అబ్జెక్టిఫై చేస్తూ ఉంటారు ఎటువంటి కన్ను మామూలుగా అంతఃస్కరణంతో సంబంధం లేని కన్ను కాదు అంతఃస్కరణము దాని ఫంక్షన్ ఉంటుంది ది ఫంక్షన్ ఆఫ్ ది ఇన్నర్ మైండ్ ఆ ఫంక్షన్ ఆఫ్ ది ఇన్నర్ మైండ్తో కూడుకున్న కన్నుతో మీరు ఇతర చూడగలుగుతారు మీ అంతఃకరణం మరోతోటి ఉందనుకోండి ఎదురుకున్న మనిషి కూడా మీరు చూడరు వాడు ఏదైనా మీరు విన్నారు అలా అవుతుంది కదా ఇప్పుడు మాట్లాడుతూ ఉంటావు యు ఆర్ నాట్ బేర్ అనే డౌట్ వస్తుంది మాట్లాడుతున్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తి చెప్పి మీరు వినాలి అంతే సరిపడదు మీరు వింటున్నట్టుగా ఎదుట వ్యక్తికి తెలియాలి సపోజ్ నేను మాట్లాడుతున్నాను మీరందరూ పిల్లలు ఇలా ఉంచు కూర్చున్నారనుకోండి నేను ఒక్కడిని ఇలా మాట్లాడుతున్నాను మీరు మాత్రం ఇలా కూర్చున్నారు అందరూ ఇప్పుడు మీరు వింటున్నారని నాక తెలుస్తున్నాండి తెలియదు కదా మీరు నిద్రపోతున్నారా లేకపోతే వేరే ఆలోచించుకుంటున్నారా లేకపోతే వింటున్నారా మూడు కూడా ఉండొచ్చు నాకు తెలియదు నాకు తెలియపోతే ఏమవుతుంది నేను రెండు మూడు నిమిషాలు మాట్లాడేపటికి నాకు రెస్పాన్స్ లేదని అనిపించి మళ్ళీ మాట్లాడడానికి ఉత్సాహం కాదు అప్పుడప్పుడు ఇలా పెట్టుకున్నా అప్పుడప్పుడు ముఖం కేసి చూసి తలకాయ ఊపుతుంటే ఇప్పుడు మీరు చేయటం లేదని నేను అంటర్లా తలకాయ ఊపొక్కర్లా కళ్ళలో కూడా తెలుస్తుంది యూ హ్యావ్ టు రెస్పాండ్ ఎందుకంటే మీరు విషయముగా అవ్వాలి ఎవరు టు బికమ్ ది అబ్జెక్ట్ అలా ఆబ్జెక్టిఫై అయినప్పుడు మాత్రమే నేను చూస్తున్నాను అంటే అంతఃస్కరణ వృత్తితో కూడి చూచుతా అనే ఫంక్షన్ వస్తూ ఉంటుంది ఆ విధంగా ఆబ్జెక్టిఫై పరమాత్మను మీరు ఆబ్జెక్టిఫై చేయలేరు అంటే పరమాత్మ ఎక్కడో గోడ వెనకాల కనపడకుండా కూర్చుంటాడు అది కాదు ఆబ్జెక్టిఫై చేయలేదు అంటే ఎవ కనపడకుండా గోడ వెనకాల వ్యవస్థ గుహలో దోమకుంటాడు లేకపోతే గోతులో దామకుంటాడు నాట్ లైక్ దాట్ ఇట్ ఈస్ ది అదర్ వే యు హివర్స్ సెట్ ఎలాగంటే వాట్ ఎవర్ యూ ఆబ్జెక్టిఫై ఈజ్ నాట్ పరమాత్మ అదే కదా మరి నేదం ఎదిదం ూంషిశ్యక్షువృతి ఆత్మచైతన్యముచేత అంటే ఆత్మచైతన్యము అనుగ్రహము చేతక చక్షుంషిశను చూస్తున్నాడు చక్షువులను చూ చూడడం అంటే చక్షుడు మృతులు ద మూవ్మెంట్ ఆఫ్ ది ఐ సైట్ ఇప్పుడు అయం ఘటహ అన్నారు అనుకోండి అయం ఘట అన్నప్పుడు దేంట్లో రెండు మూవ్మెంట్స్ ఉన్నాయి ఒకటి ది ఐసైట్ హ్యాస్ క్యాప్చర్డ్ ది లైట్ కమింగ్ ఫ్రమ్ ది పార్ట్ అండ్ గేవే షేప్ దానికి అదే ఐ సైట్ ఆ షేప్ ఎలా పడుతుంది రెటీనా మీద రివర్స్ పడుతుంది ఆప్టికల్ సెన్సేషన్స్ పడతాయి అంతవరకు అది చక్షుర్ వృత్తి ది ఫంక్షన్ ఆఫ్ ది ఐసైడ్ ఆ సెన్సేషన్స్ బ్రెయిన్ లోకి వెళతాయి అక్కడ మళ్ళీ ఇది రివర్స్డిగా ఇట్ ఈ రివర్స్ ఇది ప్రాక్టికల్ గా ప్రూవ్ అయిన విషయం అక్కడది రివర్స్ అవుతుంది రివర్స్ చేసి అంటే షేపుని ఆ షేపుకి ఒక నామాన్ని జోడించాలి ఇది ఘటము ఆ ఘట సంస్కారం లోపల ఉంటుంది దాన్ని పికప్ చేసి ఆ సెట్ చేంజన్ లాగా ఈ రూపానికి సెట్ చేయలాగా ఆ లోపల చాలా నామినకల్ ఉంటుంది మొత్తం డిక్షనరీ అంతా ఉంటుంది లోపల ఈ పర్టికులర్ షేప్ కి నేనేది అంటే ఘటహ అని వస్తుంది ఆ సెక్కింజన్ పైకి పట్టుకొస్తుంది దీనికి దాన్ని కలపడం దట్ ఈ మనోవృత్తి మనోవ్యాపారం అది దట్ ఈస్ ది జాబ్ ఆఫ్ ది మైండ్ అక్కడ కూడా మళ్ళీ అక్కడ పేరు చూడదలుచుకున్నట్లయితే ఆ ఆప్టికల్ సెన్సేషన్ క్యాప్చర్ చేసి ఆ షేప్ని రివర్స్ చేయడం జాబ్ ఆఫ్ ది బ్రెయిన్ సెల్స్ దాన్ని ఆ రూపాన్ని సాఫ్ట్వేర్ తోటి కలిపి దిస్ ఈజ్ ఎ పార్ట్ అనే ఒక ఐడియాని డెవలప్ చేయడం జాబ్ ఆఫ్ ది మైండ్ మనహా మస్తిష్కం చక్షుః మస్తిష్క వ్యాపారములోకి అంతఃకరణ వృత్తి అని పేరారు ఎందుకంటే అది అంతఃస్కరణము ఇది చక్షుర్వృత్తి ఈ చక్షుర్వృత్తికి అంతఃకరణ వృత్తి జోడు కాలేదనుకో చూడవలేదనుకోండి మీకు చూడడం అనేది ఉండదు పునిష్ చేసేస్తున్నాను కాబట్టి దేవునిచేతనైతే ఆ అంతఃకరణ వృత్తి భేద భిన్నా చక్షుర్వృత్తి సో ఈ కన్ను చూస్తుంది దానికి ఘటాన్ని జోడిస్తుంది మనస్సు జోడిస్తే ఇప్పుడు ఘటాకారం ఇంకో చోట కన్ను పటాన్ని చూస్తే పటాన్ని జోడిస్తుంది కాబట్టి అనేక చక్షుర్వృత్తులకి అనేకములైనటువంటి ఆ భేదమునకు తగ్గట్టుగా అంతఃకరణము నామాలని జోడించుకుంటూ పోతుంది ఓకే అటువంటి చిక్షువృప్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తెలుసుకుంటూ ఉంటారు యూ కెన్ బి అవేర్ ఆఫ్ ఆల్ దాట్ పశ్యతి దేంతో చైతన్యాత్మ జ్యోతిషీకరోతి వ్యాప్నోతి సో ఇది ధ్యానం ఏమిటి ధ్యానము యూ హెవ్ టు రికగ్నైజ్ అంటే యూ హెవ్ టు క్యాప్చర్ దట్ విషన్ ఎలాగంటే కన్ను చూస్తోంది మనస్సు కన్ను కలిసి చూస్తున్నాయి మనస్సు కన్నుతో చూస్తోంది ఆ విషయాన్ని నేను తెలుసుకుంటున్నాను ఆయన వే ఓపెన్ ఐ మెడిటేషన్ ఆయన వే మనస్సు చూస్తోంది కన్ను చూడమంటే మనస్సు చూడవే మనస్సు మనస్సు చూస్తోంది అంటే కన్నుతో ఆయన అది ఆత్మజ్యోతి ఇప్పుడు చెట్టుని చూస్తోంది ఆయన వే పక్షిని చూస్తోంది ఆయన వే అంటే అర్థమేమిటి ఆ అవేర్నెస్ వ్యాపకం ప్రతి వృత్తిని కూడా అది వ్యాపించి ప్రకాశింపజేస్తుంది అది వ్యాపకము ఇది వ్యాప్యము ఈ చెట్టుని చూస్తోంది వ్యాప్యము పక్షం చూస్తోంది వ్యాప్యము అటువంటి వ్యాప్నోతి విషయీకరణతి అంటే వ్యాప్నోతి ఆబ్జెక్టిఫైయింగ్ అన్నా పెరివైడింగ్ అన్నా ఒకటే దేన్ని కన్ను ఘటాన్ని ఆబ్జెక్టిఫై చేస్తోందంటే అర్థం ఏంటి మనస్సు ఘటమును తెలియచున్నది అంటే మనస్సు ఘటమును ఆబ్జెక్టిఫైజ్ వస్తోంది అంటే మనస్సు ఘటమును వ్యాపిస్తోంది తదేవత్